హరి ీరుభ్యో నమ హరి ఓ బ్రహ్మానందం పరమసుపదం కలం జ్ఞానమూర్తిం వాతి గగనసృశం క్వమీక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ీ సాక్షిభూత భావాతీతరం సద్గురు తం మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహా నమోప్యవప్లవరచిత ప్రజ్ఞన ప్రత్యగో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సశిివసర వ్యాసశృక అస్మ్యప వందే గురుపరం పరా గ నిజగరు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ్మ హరి వరణము ఆకాశము నిరావరణము అచలమునుచు అనిరి మహాత్మల్ ఆవరణము మితి కలిగిన ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఈ రెంటినీ వేరని కనుకోరా ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని తెలుసుకోరా ఈ రెంట్నీ ఆవరణమును ఆకాశం నిరావరణము అచలమనుసు అనిరి మహాత్ములు ఆవరణము మితి కలిగినది ఆవరణము లేనిది అమితము అని తెలుసుకోరా ఈ రెంటిని వేరని కనుకోరా కనుక్కోరా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 ఆవరణము నిరావరణము అనేటటువంటి లక్షణాన్ని స్వీకరించి లేని ఎరుకను బయలును నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణదేశిక ప్రభువులు పోయిన కందార్థంలో కూడా ఈ ఆకాశ విషయం ఆకాశము బయలే వయలేకమెట్ల ఉనవలస దీన్ని ఆకాశమనవలసెను ఆవరణము ఆకాశము ఇలా ఆకాశాన్ని ప్రధాన లక్షణంగా స్వీకరించి లేని ఎరుకని ఆ లేని ఎరుక స్థితిలోనే ఉన్న బయలును నిర్ణయించడానికి సూచన చేస్తున్నారు ఎరుక సర్వకాలము లేనిది బయలు సర్వకాలము ఉన్నది ఈ రీతిగా ఎలా ఉన్నదో నిరూపిస్తున్నారు బయలు ఎలా లేదో నిరూపిస్తున్నారు ఎరుక రెండు ఏకకాలంలోనే జరగాలి అంటున్నారు అంటే కొండొకచో నేను ఎప్పటికో చూస్తానండి ఏదో చేస్తానండి ఎలాగో తెలుసుకుంటానండి ఎలాగో చూస్తానండి ఎలాగో అవుతానండి అనే అవకాశం లేకుండా ఈ రెండు ఏకకాలంలో జరుగుతాయి అనేటటువంటి సూచన ఈ కదార్థంలో ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన సత్శిష్యుడైనటువంటి వాళ్ళ జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి సంఘటన ఆ అంశం ఈ కదార్థంలో ఉంది ఆవరణమునన్నీ నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదు చాలా గొప్ప సూచనండి ఇది నిజానికి మాట్లాడితే గురుమర్మము అని అంటారు గాని ఇంత సూటిగా మర్మాన్ని విప్పి చెప్పినటువంటి కదార్థం అద్భుతమైన కథ ఆ అనుభవ జ్ఞానం ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా అచ్చు బుద్ధినట్లుగా అంటారే అలాగా ఆ స్థితిలో అలా ఉన్నప్పుడు ఎలా అతను ఉంటాడో అది యథాతథంగా మాటల రూపంలో వేశాడు అనుభవ జ్ఞానం లేకపోతే ఊరికే మాటగా చెప్పుకోవడం ఇది ఇది తెలియదు ఆ స్థితిని అనుభవించలేదు ఆ అనుభవించిన స్థితి లేకపోతే ఆ లక్షణ నిర్ణయం కానీ ఆ స్థితి యొక్క నిర్ణయం కానీ తాను లేని స్థితిలో ఎట్లా ఉన్నదనే అనుభవం బయలు బయలుస్థితిలో ఏది ఎలా తోచకుండా ఉన్నదనేది కానీ అన్నీ ఒకే కదార్థంలో ఇమిట్ చేశారు కృష్ణదేశిక ప్రభువుల యొక్క ఘనమైనటువంటి విజ్ఞానానికి ఇది నిదర్శనం ఈ సూచన ఇలాంటి సూచనలు ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి ఇలాంటి సూచనలు బ్రహ్మసూత్రాల్లో కూడా ఉన్నాయి ఇలాంటి చూసినట్లు భగవద్గీతలో కూడా అందుకే ఆ ప్రస్థానత్రయానికి అంత విలువ ఎవరు ఎన్ని చెప్పినా ఆ ప్రస్థానత్రయం అధ్యయనం చేయకుండా ఈ అపరావిద్య పూర్తి కాదు కాబట్టి పరావిద్య అపరావిద్య అన్న రెండు సంగతులు తెలియాలి తెలిసిన వాళ్ళకే ఎరుక లేని ఎరుక అవుతుంది లేని వాళ్ళ అట్లాగే బయలు దర్శనం కాకుండా లేని ఎరుక అయ్యేటటువంటి అవకాశం లేదు బయలు దర్శనం అవ్వాలి కాలాని అధిగమించాలి కాలాది సములైనటువంటి స్థితిలో నిలకడ చెందినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎరుక వెంట్రుకవాసి కూడా లేకుండా సరే ఇక్కడ ఈ యొక్క ఆవరణము నిరావరణము అన్న రెండు అంశాలను తీసుకున్నాం అది రెండు లక్షణాలట నిజానికి వస్తువులు కావు లక్షణములు ఎలా లక్షణములయ్యా అంటే మనమందరం మాతృగర్భం అనే ఆవరణ నుంచి ఉత్పన్నమయ్యాం అష్టప్రకృతులనే ఆవరణంతో పరివేష్టించబడ్డాం శివం అనేటటువంటి కారణస్థితి వల్ల కార్యోపాధిరయం జీవ కారణోపాధిరయం శివ అనేటటువంటి శివతత్వం చేత పరివేష్టించబడ్డాం మనం శవం కాదు శివం ఇది చాలా ఉన్నతమైనటువంటి నిరూపణ ఎందుకంటే ఫలము మలము మధ్యలోనే నీ జీవితం ఉందని అందరూ అంటూ ఉంటారు అయితే ఈ ఫలమైన ఆ మలమైన శివతత్వ పరివేష్టితం ఆ శివతత్వం అంతా చైతన్య రూపంలో ఏ దృష్టితో చూసినా ఈ సృష్టి ఎందుకు ఏ పదార్థమైనా ఏ శక్తి అయినా సరే అవన్నీ కూడా శివము అన్నందు అంశీభూతము కాబట్టి కారణోపాధి రయం శివ సర్వకారణశ్వరం నిటలాంతరాళ విహారకం కాబట్టి కారణస్థితి ఎందు శివం అన్నది కార్యస్థితి ఎందు శివము జీవము శివుడు జీవుడు అనుకున్నప్పుడు సగుణమైంది శివము జీవము అన్నప్పుడు నిర్గుణమే ఇంతే భేదం అంటే మీకు ఉదాహరణ చెప్తా ఏ కణం పనిచేయాలన్నా ఆ కణంలో ప్రోటోప్లాజం ఉండాలి ప్రోటోప్లాజంలో ఆర్ఎన్ఏ డిఎన్ఏ అనేటటువంటి సంఘటనమునకు విఘటనమునకు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏకి చావులేదు అది భూమి కాలము సృష్టి ఉన్నంతకాలము ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్పు చెందుతూ అణు సంయోజనము అణు విఘటనము జరిగిపోతూ ఉంటుంది అదే కాబట్టి ఈ భూమి చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం ప్లాస్మా ఏదైతే ఉందో సముద్రం ప్లాస్మా ఏదైతే ఉందో సూర్యుని అన్నంతటా ప్లాస్మా ఏదైతే ఈ బ్రహ్మాండం అంతటా ఏ ప్లాస్మా అయితే ఉందో అంటే ప్లాస్మా అంటే శక్తుల యొక్క సముదాయం మన రక్తంలో కూడా ప్లాస్మా ఉంది అంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లాస్మా ఇంకా ఇతరత్ర యాంటజెన్స్ యాంటీబాడీస్ ఇలా చాలా ఉంటాయి సరే ఈ ప్లాస్మా అనే పదార్థంలోనే అనేక రకాల కణాలు కూడా ఉన్నాయి ఆ కణానికి సంబంధించిన ప్రోటీన్ ఆ కణానికి సంబంధించిన ఆర్ఎన్ఏ ఆ కణానికి సంబంధించిన డిఎన్ఏ ఈ వాటి యొక్క విచ్ఛిత్తి సంయోజనం ఇలా ఇదంతా ఏర్పడుతోందని విజ్ఞాన శాస్త్రం ఇక్కడి దాకా అధ్యయనం చేసి జెనోమ్ థీరీ ద్వారా జీమ్ ఆధారంగా చేసుకుని ఒక కణాన్ని విశ్లేషించి ఆ కణంలో ఉన్న ఆర్ఎన్ఏ డిఎన్ఏ వాటి సైకిల్స్ వాటి యొక్క ప్రోటోప్లాజం వాటి సైకిల్స్ अभी म्यूटेशन अला, अला मारपाली वो प्रोटीन सिंथसीस्टे मारपेस्ते रकम व्याधि यह मारपेवे अने दादीद नित्यम पशोधन जरिबोदी विज्ञा शास्त्र पीछा जीव जीव का अला సూర్యుడు జగచ్చక్షు అయినటువంటి సూర్యస్థానం నుంచి బ్రహ్మాండ పరిభ్రమణ అంతా జరుగుతుంది భ్రమణము పరిభ్రమణము రెండు బ్రహ్మాండంలో అనేక రకాలైన పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి దానికంతటికీ కారణం ఈశ్వర్యం ఈశ్వరం శివం సర్వకారణశ్వరం ఈశ్వరుడు అన్నారు అనుకోండి రూపం వచ్చేస్తుంది అంటే ఎవరైతే ఈ తాత్వికమైనటువంటి చింతన ఈ రకమైనటువంటి తాత్వికమైన దర్శనం కలిగి ఉన్నారో వాళ్ళకి శివము జీవము బ్రహ్మము జీవము అదే ఈ తాత్విక చింతన లేదు అంతఃకరణమునందే ఇమిడిపోయి ఉన్నటువంటి సంస్కార బలం చేత కానీ వాసనా బలం చేత కానీ జ్ఞాపకాల చేత కానీ గతంచేత కానీ వర్తమానంచేత కానీ భవిష్యత్తు చేత కానీ కాలత్రయాబాధితము తాపత్రయబాధితము శరీరత్రయాబాధితము దేహత్రయబాధితము అవుతున్నటువంటి వాడు ఎవడో వాడు జీవుడు ఇక్కడ నామరూపాత్మకమైనటువంటి సంగతి ఏర్పడిపోయింది కాబట్టి शरीर में जीव अने जो परणा तत्व ब्रह्मा पैधड़न परणा शिव इकड़ा चैतन्यमे अखड़ा चैतन्यदेमो मलि चैतन्यदेमो शुद्ध चैतन्य ఇలా జాగ్రత్తగా గమనించగలిగితే జీవుడు అనగానే ఆవరణం ఏర్పడింది ఈశ్వరుడు అనగానే ఆవరణం ఏర్పడిపోయింది ఈ డకారముడుమూలు ప్రథమా విభక్తి రామ అనగానే రామతత్వం ఓంకారం అనగానే ప్రణవం అనగానే ఓంకారానికి తత్వం ఉన్నది దాని శబ్దంగా మాత్రమే చూస్తే సగుణమైపోయింది అంటే త్రిమాతృకలతో ఆఊ మా అనే మాతృకలతో కూడిన శబ్ద విరాజితంగా చూస్తే అది సగుణం అర్ధమాతృకతో కూడినటువంటి లయస్థానాన్ని గనక స్వీకరిస్తే అది నిర్గుణం ఇది ఆవరణం అది నిరావరణం తత్వం తత్తు త్వం త్వమ్ ఎప్పుడు ఆవరణతో కూడుకున తనేది నిరావరణంగా అయితే ఈ దర్శనానికి సాపేక్ష దర్శనమని పేరు బింబ ప్రతిబింబ న్యాయం అని బింబం త్వం ప్రతిబింబం అయితే అసలు బింబమే ఒక ఆవరణగా స్వీకరిస్తే కాసేపు పెండాండం కూడా వదిలేసాం ఏష్టి మనిషి ఒక అజీవి వాడిలో ఉన్న చావు పుట్టుకలు ఇదంతా లెక్కలేదు ఒక బ్రహ్మాండ కాల గమనంలో ఒక మనిషి పుట్టాడు ఏవో చేశాడు కొన్ని పనులు ఆ తర్వాత మరుగైపోయాడు బ్రహ్మాండ కాల గమనంలో ఈ భూమి పుట్టిప్పటికీ కొన్ని బిలియన్ల సంవత్సరాలయ్యే राज्य गजे, वारे राज्य मुन दे गर्वोनति पे वारे रीसी मूटंगनजाल रे बलिशिच चक्रवर्ती वधाइन कल रेमंडला मौत पाल चक्रवर्त ओक ऐप अंत गे वर्गी चार भूमि चार चर्म नख रोम नख नख रोमस मेधो अस्थिरुधि मज्जा सुक्रम चत పాలించబడుతూ పోషించబడుతూ రసరక్త ధాతువుల చేత నియమించబడుతూ కామక్రోధ లోభమోహమదమాత్సర్యములనే అరిషడ్వర్గములు రాగద్వేష ఈర్ష్య అసూయలనేటటువంటి లక్షణములతో కష్టమదములతో భావోద్వేగములతో కూడినటువంటి సంస్కార బలాన్ని వాసనా బలాన్ని చింత చింతన చింతిస్తూ వర్షామర్ష భయోద్వేగాలను పొందుతూ గుణత్రయ సంయోజనంచేత ఉన్నటువంటి వాడు జీవుడు ఇది జీవుడికి నిర్వచనం ముఖ్యంగా కాలత్రయబాధితం శరీరత్రయబాధితం అవస్థాత్రయ బాధితం తాపత్రయాబాధితం రుణత్రయబాధితం ఇలా రకరకాలైనటువంటి ప్రమాణాలని పరిణామ సూచకంగా ఏర్పాటు చేశారు పెద్దలు ఇక ఇవేవి బ్రహ్మాండ కాలగమనంలో లేవు ఇవన్నీ జీవుని యొక్క కాలగమనంలో మాత్రమే ఉన్నాయి ఇవన్నీ అంటే సమిష్టి మీద ఈ లక్షణాలు లేవు అంటే శివుడికి రుణత్రయం ఉందా అని అడిగాం లేదన్నాం శివుడికి కర్మత్రయం ఉందా అన్నాం లేదన్న శివుడికి తాపత్రయం ఉందా అన్నా లేదన్నా ఇక్కడ ఎన్నైతే చెప్పామో వీటన్నింటికి అతీత అన్న లక్షణాన్ని జోడించు అది శివం శివుడు అనగానే ఏమైందంటే ఈ జీవుడు అన్నటువంటి వాడికి ఆ తత్వాన్ని గ్రహించేటటువంటి బుద్ధి వికాసం లేనందువలన చిత్తశుద్ధిని పొందితేనే ఆ తత్వస్థితిని గ్రహించగలిగేటటువంటి బుద్ధి వికాసం వస్తుంది కాబట్టి చిత్తశుద్ధిని పొందడానికి అవసరమైనటువంటి అనుచాన సాంప్రదాయ మూర్తులను త్రేతాయుగం తర్వాత నుంచి అందుబాటులోకి తెచ్చారు త్రేతాయుగం నుంచి అంటే కృతయుగ కాలంలో చాలా తక్కువ మంది జనాభా ఉన్నారు ఉన్న కూడా చాలా విజ్ఞులు ఉన్నారు వాళ్ళందరూ తత్వదర్శనం కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళకి మూర్తి ఆరాధన ఉపాసన అనేటటువంటివి అంత పెద్దగా అవసరం రాల వాళ్ళు అష్టమూర్తులుగా ఉన్నటువంటి ప్రకృతినే ఈశ్వరుడుగా ఆరాధించారు వాళ్ళ దృష్టిలో ఋగ్వేద కాలంలో కృతయుగ కాలంలో అష్టమూర్తులుగా ఉన్నటువంటి అంటే గాలి నీరు నిప్పు వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఈ అష్ట కూడా ఈశ్వరుడే వాళ్ళ దృష్టిలో సగుణరూపమైన ఈశ్వరుడు ఈ అష్టప్రకృతు నిర్గుణం నిరావరణమైనటువంటి స్థితి బ్రహ్మాండం ఆ బ్రహ్మము కాబట్టి తత్వత చూస్తే అష్టప్రకృతులే జీవుడు బ్రహ్మము శివము తత్వం అది నిర్గుణ నిర్గుణదర్శనం సరే నిస్త్రైగుణ్యం నిరావరణం పంచబీజం నిర్మమో నిరహంకార నిరవయవ ని అరూప శివ ఇది శివుడికి నిర్వచనం మరి ఈ లక్షణాలు చెప్పేటప్పుడు నకారం అనేటటువంటి ఉపసర్గతో కూడి చెప్పబడింది అయినా ఈ శివం ఏ శివం అని అడిగామా లైపు అంటే ఎవరికైతే తత్వమశి మహావాక్యార్థంలో అసిపదంలో నిలకడ చెందగలిగేటటువంటి సామర్థ్యం వచ్చిందో సదా మూడవ స్థలలో తురియనిష్ఠుడై ఆత్మనిష్ఠుడై బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి నాలుగు మహావాక్యాల ద్వారా నిర్ణయించబడినటువంటి జీవన్ముక్త అవస్థను అనుభవిస్తూ ఉన్నటువంటి ఏ మహనీయుడు ఉన్నాడో ఇప్పుడు ఆ మహనీయుడు ఈ శివము అనేటటువంటి పరిశోధన చేశాడు శివతత్వ పరిశోధన శివాద్వైతం అంటే ఆయన ఇప్పుడు నారుద్రో రుద్రమర్చసే అనేటటువంటి సగుణ స్థాయిలో లేడు శివము పరశివము అనేటటువంటి నిర్ణయ భేదాన్ని గుర్తిరిగేటటువంటి పనిలో ఉన్నాడు బ్రహ్మాండము విశ్వము ఆ విశ్వానికి కావాల బ్రహ్మాండం జీవుడు ఇప్పుడు అతనికి కాబట్టి జీవన్ముక్తుడు కాబట్టి ఆయన లక్ష్యం ఎటుపెట్టేటప్పుడు ఆయన దృష్టిలో బ్రహ్మాండం జీవుడు అనంత విశ్వంలో ఇలాంటి బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ లయిస్తున్నాయి అలా ఉత్పన్నమవుతూ లయిస్తూ ఉన్నటువంటి విశ్వం ఉందో ఆ విశ్వము ఆవరణం ఆ ఆవరణంలో కొన్ని బిందువుల సముదాయము బ్రహ్మాండములు కొన్ని నక్షత్రముల సముదాయములు బ్రహ్మాండములు అలాంటివి అనేక కోట్ల గెలాక్సీలు ఆ విశ్వంలో ఒక్కొక్క గెలాక్సీలో కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ప్రతి ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క బ్రహ్మాండం ఉండే అవకాశం ఉంది ఆ అవకాశం అయితే ఉంది అందుకని అంటే ఆవరణం కాదండి ఆకాశం కాదండి కాబట్టి ఈ క్రమాన్నంతా చక్కగా ఖగోళ విజ్ఞానాన్ని అంతా బాగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని ఒక సమన్వయాన్ని సూచించారు పరశివం అనే దాన్ని ప్రతిపాదించారు పరశివం అంటే నిరావరణం నిరావరణం గురించి మాట్లాడమంటే మనం ఎంతసేపు ఆవరణంలో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నామేమిటి అనేటువంటి సందేహం అందరికీ రావచ్చు నిరావరణం గురించి మాట్లాడడానికి నీకు అవకాశం లేదయ్యా అని ఈ గందార్థం నిరూపిస్తుంది కారణం ఏమిటంటే ఆవర్ణము ఆకాశం నిరావర్ణము అచలమనుచు అనిరి మహాత్ముల్ మహాత్మ అనాలి అంటే మహదహంకార లయం జరిగేటటువంటి ఏ పరశివ తత్వం ఉన్నదో అది ఎరిగిన వారెవరో వారు మహాత్ములు మహత్తుని వాళ్ళు మహాత్ములు కాదు మహత్ యోగసిద్ధులు కాదు అయినా ఒక విషయం మనం స్పష్టంగా చర్చించుకోవాలి సిద్ధ వస్తువు బయలు సాధన వస్తువు ఎరుక వస్తునిశ్చయజ్ఞానం ద్వారా సిద్ధ వస్తువు బయలు సిద్ధ అంటే అర్థం ఏమిటంటే తనకు తానుగా వ్యక్తీకరణం చేయడానికి వీలు కాకుండా అవ్యక్తమనడానికి వీలు కాకుండా ఉన్నదని తనకు తాను నిరూపించుకోకుండా ఏమి చేసినా ఆ చేతకు సంబంధించింది కాకుండా నా కర్మణ నా ప్రజయ నిర్ధనేనైక త్యాగేనైక అమృతత్వ మానసు అనే కఠోపనిషత్తు వాక్యం ద్వారా ఇలా కైవల్యోపనిషత్తు శ్వేతాశ్వేతోపనిషత్తు బృహదారుణికోపనిషత్తు ప్రతి ఉపనిషత్తులో కూడా ఈ నిరావరణానికి సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయి మాండూక్యోపనిషత్తు మండక ఉపనిషత్తు దశోపనిషత్తులు అన్నింటిలోనూ ఉన్నాయి ఇతర ఉపనిషత్తులలో కూడా ఉన్నాయి అనంత ఉపనిషత్తులు ముఖ్యంగా ఇలాంటి లక్షణాలనే ఏకరూ పెట్టారు కాబట్టి ఈ నిరావరణంలో ఏమి లేదయ్యా మాటలేదని తెలుసుకోరా శబ్దానికి ఏ ఏ స్థితులు ఉన్నాయి గనక మనం విచారణ చేస్తే నిశ్శబ్దో బ్రహ్మగుచ్యతే అంటుంది ఉపనిషద్దు నిరావరణంతో పాటు నిశ్శబ్ద లక్షణం కూడా ఉందట నిస్త్రైగుణ్యం అంటే గుణవతీతం కాదు గుణరహితం గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అంటుంది భగవద్గీత ఇలా వశిష్ఠగీతలో రుభుగీతలో ఇలా చాలా ఉపమానాలు సూచనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ రుహుగీత కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయాలి ఎందుకంటే ఆ బ్రహ్మాండ కాల గమన స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మము అనేది ఋతుంభరా ప్రజ్ఞ అంటారు ఈ రుతుంభరా ప్రజ్ఞ అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రుహుగీత చెప్తుంది ఈ లక్షణాల యొక్క సమన్వయాన్ని తెలిసి విడనాడాలి అంటుంది ఈ విరోధము ఆభాసము అనేటటువంటివి రెండు లక్షణాలు అంటే ఏది చెప్పినా దానికి ప్రతి తెలియాలి దానికి విరోధం అంటారు అలాగే ఏదైనా నిర్ణయాన్ని చెబితే ఆ నిర్ణయానికి ఆభాసం కూడా తెలియాలి ప్రతిబింబం చెబితే బింబం ప్రతిబింబ లక్షణం కూడా తెలియాలి దాన్ని ఆభాస లక్షణం అంటారు సరే ఇలా వేదాంత పంచదశి వేదాంత పంచవింశతి చక్కగా పరబ్రహ్మమును నిరూపించే ప్రయత్నం చేస్తారు మౌలికంగా ఆలోచిస్తే ఆకాశాన్ని స్వీకరించామనుకోండి ఆకాశంలో కొండ వచ్చిందా కొండలో ఆకాశం వచ్చిందా అనే ప్రశ్నని స్వీకరించామనుకోండి ఇప్పుడు ఒక కొండలో ఆకాశం ఉంది ఆ కొండ మీద మోగిస్తే శబ్దం కూడా వస్తుంది దానికే ఘట పేరు అన్ని సంగతులు అన్ని తాళములు అన్ని రాగములకు సమన్వయ పద్ధతిగా ఆ ఘట వాయిద్యాన్ని వీణావాదనం ఎలాగో అలా ఘట కచేరీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు సరే ఇతర వాయిద్యాలతో కలిపి కూడా వాయించేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశంలో వాతావరణం ఉందా లేదా అంటే వాతావరణం ఉంది బయట ఏ వాతావరణం ఉందో కొండ లోపల కూడా ఆ వాతావరణమే ఉంది కాబట్టి ఆ వాతావరణం అనేటటువంటి వాహకం శబ్దం ప్రతిధ్వనిస్తుంది ఈ వాతావరణం ఎంత మేరకు వ్యాపకమై ఉందో అంత మేరకు శబ్దం ప్రతిధ్వనిస్తుంది మనం మాట్లాడే మాటలు ప్రతిధ్వనించకపోతే మనం వినగలమా ఈ ప్రశ్న వేసుకోవాలి ఈ ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ ఆకాశం ఆకాశం అంటే అర్థం ఏమిటంటే ప్రతిధ్వనించడానికి ఒక ఆవరణ ఉండాలి ప్రతిస్పందించడానికి ఒక ఆవరణ ఉండాలి ఈ ప్రతిధ్వని ఈ ప్రతిస్పందన ఆ విరోధము ఆ ఆభాసము ఉంటేనే సృష్టి దాని ఇది లేదు ఎలాగండి మనమందరం కళలో మాట్లాడుకుంటున్నాం మనలో మనమే అన్ని పనులు చేస్తున్నాం ఇళ్ళలో చేస్తున్న పనులన్నీ కళలో కూడా మనసు చేసేయగలుగుతుంది సూక్ష్మ రూపంలో ఆ చేసేటటువంటి పనులన్నీ మరి ఇప్పుడు శబ్దం అనే వాగింద్రియాన్ని అది కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతాన్ని అక్కడ అంతఃకరణం వాడల వాడకుండా అంతఃకరణ వృత్తులలో భాగంగా ఇంద్రియ సంఘాత రూపంలో అది వ్యవహరిస్తూ మరి ఆ మాటలు బయటికి రావే వినబడలేదే కనబడలేదే తెలియబడలేదే అంటే జాగ్రత్త ఏర్పడుతున్న ఆవరణ లక్షణం స్వప్నావస్థలో నిరావరణమైంది అయ్యేటప్పటికే మన మాట మనకే వినపడలేదు మన చేష్టలు మనకే తెలియబడలేదు స్వప్నావస్థ నుంచి సుశుత్యావస్థకు వెళ్ళాం వెళ్ళేటప్పటికీ ఈ అంతఃకరణ ప్రవృత్తి అనేటటువంటిది నిరావరణమయ్యింది కళ అనే ఆవరణంలో ఉన్నప్పుడు అంతఃకరణమనే ఆవరణానికి లోబడి చేసింది సుశుక్తి అనే దశకి వెళ్ళేటప్పటికీ ఈ ఆవరణ నిరావరణమైంది ఇప్పుడు తురీయం అనేటటువంటి స్థితికి వెళ్ళింది తురీయం అనే స్థితిలో ఉండేటప్పటికీ ఆ తురియంలో జాగ్రత్త స్వప్న సుశుక్తి సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిరావరణమైపోయినాయి కాబట్టి ఆవరణ విశేషమైనటువంటి ప్రతిబింబ ప్రతిస్పందన ప్రతిధ్వని అనేటటువంటి లక్షణాలు లేవు ఆ బీజములు లేవు ఆ వ్యవహారములు లేవు ఆ అంకురములు లేవు ఆ వృక్షములు లేవు బీజవృక్ష న్యాయం నశించిపోయి తురియ స్థితిలో నిర్వాణాన్ని దాటేటప్పటికీ ఆ తురియస్థితిలో నిలకడ చెందేటప్పటికీ ప్రతిబింబము లేదు ప్రతిధ్వని లేదు ప్రతిస్పందన లేదు లేవు శబ్దములేవు లేవు ఇది ఎక్కడా అంటే విశ్వానికి అవతల మనం నక్షత్రం నుంచి వచ్చేటటువంటి కాంతిని ప్రకాశాన్ని చూస్తున్నాం కదా అది చూడగలగడానికి కారణమేమిటి అని ప్రశ్నిస్తుంది సూర్య కాంతి భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే మనం ఇప్పుడు చూసినటువంటి కాంతి రేఖ ఎనిమిది నిమిషముల కాలం క్రితంది అంటే వాస్తవానికి ఆ కాంతిరేఖ పుట్టి నశించిపోయింది కూడా ఆల్రెడీ ఆ ఎనిమిది నిమిషాల లోపల కానీ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ప్రతిబింబము ప్రతిస్పందన ప్రతిధ్వని అనేటటువంటి ఆవరణకు లోపడున్నటువంటి వాటిని తెలుసుకోగలుగుతూ వికాసాన్ని చెందుతూ వాటినే విషయాలుగా అనుభవిస్తూ ఉద్వేగాన్ని పొందుతున్నారు ఆవరణము నిరావరణమైతే ఈ లక్షణాలన్నీ లేకుండా పోయినాయి ఈ స్థితులన్నీ లేకుండా పోయినాయి అందుకని మానవ జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటివి ఆయుదు అని చెప్తాను ఏమిటి అంటే అభ్యాసం విచారణ ధ్యానం జ్ఞానం వీటికి ముందు ఒకటి ఉండాలి అది ప్రాణం ప్రాణం అభ్యాసం విచారణ ధ్యానం జ్ఞానం నిజానికి ఆ ధ్యానాన్ని తెచ్చి ఎక్కడ పెట్టాలంటే అభ్యాసానికి విచారణకి మధ్యలో పెట్టాలన్నమాట అంటే వరసక్రమం ఏమిటంటే ప్రాణస్థితిని తెలుసుకోవాలి తరువాత అంతఃకరణము యొక్క అభ్యాసాన్ని మార్చే ప్రయత్నం చేయాలి తరువాత ధ్యానం చేయాలి తర్వాత విచారణ చేయాలి తర్వాత జ్ఞానస్థితిని పొందాలి ప్రాణము అభ్యాసము ధ్యానము విచారణ జ్ఞాన ఆవరణాన్ని నిరావరణం చేసే పద్ధతిది ఇంకో ఉదాహరణ చూద్దాం ఒక ఆటబమ్మతో బొమ్మతో ఆడుకుంటున్నాడు పిల్లవాడు వాడిక ఆ ప్రపంచం ఆట బొమ్మే కనబడు తల్లి ఎటు వెళ్ళింది వచ్చింది ఆ పిల్లవాడు ఆట ఆడుకోవడం నిమగ్నమైపోయాడు ఆ తల్లి పలకరించు తల ఎత్తి పైకి చూశాడు నవ్వాడు మళ్ళీ ఆడుకోవడం అది అంటే లీనమైపోయాడు ఇప్పుడు ఆటలో ఈ లీనం అవడం ఏమిటండి ఆవరణము నిరావరణంలో లీనమైపోయింది లయమైపోయింది తిరిగి రాకపోతే విలయమైపోయింది అంటే విశేషంగా లయమైపోయింది తిరిగి వస్తే లయం తిరిగి రాకపోతే విలయం చాలామంది వీటి యొక్క ధాత్వార్థములు తెలియక అనేక పద్ధతులలో వ్యతిరేకార్థంలో కూడా వీటిని వాడేస్తుంటారు మనమందరం ఘనసు శుక్తిలో లయమవుతున్నాం పునః ప్రవృత్తి ధర్మం చేత ఆవరణలోకి దిగొస్తున్నాం నిరావరణంగా ఉన్నా ఆవరణకి దిగొచ్చాం ఒక శరీరం అనేటటువంటి ఆవరణ ఒక స్థితి అనే ఆవరణలో శాశ్వతంగా ఈ వస్త్రాన్ని విసిరవతల వారేసి వెళ్ళాం అష్ట ప్రకృతులు ఆవరణలో అష్ట ప్రకృతులు అనే ఆవరణాన్ని వస్త్రంగా విసర్జించాం తత్వదర్శనంతో బ్రాహ్మీభూత స్థితితో బ్రహ్మనిష్ఠ్యుడై అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చేసాడు సంకల్పం నిస్సంకల్పమై నిర్వికల్పమైపోయింది ఆవరణం నిరావరణమై లీయతే గమయతే ఇది లింగ అని లింగ శరీరానికి వ్యుత్పత్తి అర్థం అంటే జడధర్మం కలిగినటువంటి స్థూల శరీర తాదాత్మ్యత కూడా ఈ సూక్ష్మశరీర స్థితిలో లీనమైపోతుంది అని గమిస్తోంది వ్యాపకం అవుతోంది అలాగే అష్ట ప్రకృతులు స్థూలంగా వాటికి సూక్ష్మం అన్నది సమిష్టి సూక్ష్మం అన్నాం దాన్ని దాని ఏమన్నా విరాట్ హిరణ్య గర్భ అదే అష్ట లోపలికి దిగి వచ్చాడు ఇప్పుడు విశ్వ తైజస ప్రాంగులు అన్నాం అవతలేమో విరాట్ హిరణ్య గర్భ అష్ట ప్రకృతుల లోపలికి దిగి వస్తేనేమో విశ్వ తైజస పురాంగుల ఏ పేరు పెట్టి చెప్పినా ఆ సాక్షికి ఆ సాక్షి అనే ఆవరణ లోపల ఉన్నది దానవతల తత్పరం చావలోక ఏత్ అంటుంది అప్పటికప్పుడు గురుమూర్తి గురుకృపా అంటే ఏమిటంటే ఆ అయితే ఏమిటా దాని అవతల అని అడుగుతారు శబ్దాన్ని ఉపాసనగా స్వీకరించానండి నేను పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే స్థితులుగా శబ్ద బ్రహ్మము ఎలా వ్యాపకమైందో నేను గ్రహించానండి అన్నాడు ఎలా అంటే తనలో తాను లోపలికి తీసుకోవడం తన మూలాన్ని తాను కనుగొనడం శబ్దమూలాన్ని కనుగొనడం తనలో ఆ మనస్సు అనే స్థితి నుంచి వాగింద్రియ స్థితికి ఎలా దిగి వస్తుందో గమనించడం తెలుసుకోవడం అలా ఎవరైతే ఉపాసన చేశారు అలా ఎవరైతే శృతి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టి రాగంని వదిలేశారు రాగం అంటే రెండు లక్షణాలు ఉన్నాయండి రాగద్వేషాలలో ఒక రాగం ఉంది సంగీతంలో చెప్పేటటువంటి రాగ సంచయం ఒకట రాగాలు సరే ఏదేవైనా ఎన్ని రాగాలున్నా శృతులు మాత్రం సవ్యంగా ఉండాలంటారు శృతి శుద్ధత ఉండాలి నాదోపాసనలు అలాగే సాధకుడు కూడా శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలను ఒకే సూత్రబద్ధంగా ఒకే శృతిలో నడిపేటటువంటి పద్ధతిగా జీవనం ఉండాలి ఒక నిబద్ధతకు లోనైన వాడే ఉండాలి నిబద్ధత అంటే బంధమును పోగొట్టున్నది అని అర్థం రోజుకొక రీతిగా రోజుకొక రీతిగా రోజుకొక రీతిగా క్షణం ఒక రీతిగా విషయా వృత్తి చేత పరివేష్టించబడకుండా ఉండాలి అలా శమధమాది చట్ట సంపత్తిని కలిగి ఉండి తీవ్ర మోక్షేచ్చ కలిగి ఉండి తీవ్ర వైరాగ్య ఉన్నటువంటి వాడు వీటిని ఒక సూత్రబద్ధత చేయగలుగుతున్నాడు వీటికి అప్రెషన్లు డిప్రెషన్లు సప్రెషన్లు ఏముండవు స్ట్రెస్సు స్ట్రెయిన్లు ఏమి ఉండవు ఎందుకంటే వీడి జీవిత లక్ష్యం ఆత్యంతికమైనటువంటి మోక్షం ముక్తి అష్ట ప్రకృతులు దాటి బ్రాహ్మీభూత స్థితి అన్న నిలకడ చెందినవాడు ముక్తుడు బ్రహ్మనిష్ఠుడు ముక్తుడు లక్ష్యం ఇప్పుడు పరశివతత్వాన్ని స్వీకరించి విశ్వానికి ఆవల ఉన్న బయలు విశ్వమనే ఆవరణ ఏదైతే ఉందో ఆవరణ నిరావరణమైపోయి ఈ లక్షణాని ఏకకాలంలో గుర్తుపట్టగలగాల ఆ సూచన ఈ ఖండార్థంలో ఉంది ఆవరణమునె నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని తెలుసుకోరా అవాచ్యం అఖండం అనంతం అనుక్యం అరూపం అచింత్యం ఇలా చెప్తుంది పరబ్రహ్మము గురించి అనాద్యం అనిర్వచనీయం ఎచో నివర్తన్ అప్రా మనసా సహ మనస సహ అంటల్లో విశేషం అంటే మనసు చేత కానీ వాక్కు చేత కానీ అనే అర్థాన్ని అందరూ చెప్తారు అంటే ఈ మనోవాక్కులు ఏ చైతన్యం చేత ఉద్భవించినాయో ఆ చైతన్యం చేత కూడా తెలుసుకోబడనిది అనే అర్థం చెప్పబడుతుంది పరబ్రహ్మ నిర్ణయాలు అంటే ఆత్మ జీవుడు బ్రహ్మము ఈశ్వరుడు ఈ మధ్యలో చెప్పినప్పుడు ఏం చెప్తామంటే అది వాక్కు చేత కానీ మనసు చేత కానీ తెలుసుకోబడవు ఈ ఆవరణములందున్నటువంటి వ్యవహార నిర్ణయం చేత తెలుసుకొనబడదు అని చెప్తాం ఆకాశం అనే ఆవరణ కానీ పంచగగనములనే ఆవరణ కానీ షోడశావస్థలనే ఆవరణ కానీ తురియంలో తురియం తురియాతీతం తుర్యంలో కూడా మళ్ళీ నాలుగు స్థితులు ఉన్నాయి తురియంలో జాగ్రత్త తురియంలో స్వప్నము తురియంలో సుషుప్తి తురియంలో తురియం ఈ చివరి నాలుగు ఉన్నాయే ఈ నాలుగు ఎవరైతే అన్నుకోగలుగుతారో వాళ్ళు నిరావరణం చేయగలుగుతారు వాళ్లే ఈ సూచన గ్రహించగలుగుతారు ఆవరణమున నిరావరణము కనుక్కోరా అంటున్నారు ఆవరణముననే నిరావరణమును చూచి దీనికి ఒక సూచన ఉంది అంత్యేష్టిలో ఒక కొండతో నీళ్లు పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఆ శివము వెడలిపోయినటువంటి శవము చుట్టూతా దహన సంస్కారానికి సిద్ధపరచబడినటువంటి శుద్ధపరచబడినటువంటి సిద్ధపరచబడినటువంటి స్థితిలో కర్తకు ఆవరణమున నిరావరణాన్ని చూచేటటువంటి లక్షణాన్ని సంజ్ఞారూపక బోధగా ఏమిటి చేరు ఈ అంత్యేష్టితో మంత్రం తంత్రం ఏమి ఉండదు అప్పుడు ఏం చెప్పరు ఏమి ఆ చుట్టూ తిరుగునాయన ఒక్కొక్క కుండకు మూడు తంత్రాలు ఆ నీళ్లు కారిపోతుంట ప్రతిస్పందనలు ప్రతిబింబములు ప్రతిధ్వనులు ఇవన్నీ ఆ కారిపోయే నీళ్ళు అంటే ప్రాణం ద్వారా అవి అలా కారిపోతున్నాయి జీవం ద్వారా అలా కారిపోతున్నాయి ఆవరణం ద్వారా అలా కారిపోతున్నాయి ఇప్పుడు వెనుతిరిగి చూడకుండా పడేనా అయినా అంటారు వెనుతిరిగి చూడగానే పడేయగానే ఢమ్ అనే శబ్దం వస్తుంది ఎక్కుండా నేలమే పడగానే శబ్దాన్ని ఇస్తుంది ఎక్కువ మగిలిపోయినా వెనుతిరిగి చూడకుండా ఇంకా వెళ్ళవయ్యా అంటాడు చాలా గొప్ప సూచన నేను చాలాసార్లు చూశాను నాకు చాలా ఆనందం వస్తున్నాడు చాలామంది ఏమో దుఃఖపడుతుంటారు అబ్బా ఎంత గొప్ప సంగతి చెప్పాడండి ఎంత విజ్ఞానం ఉంది ఇందులో అనుకుంటాడు ఆ శబ్దం మళ్ళీ కొండ తయారైతే తప్ప శబ్దాన్ని మనం సృజించలేము కొండ పగలేసేటప్పుడు కూడా శబ్దమే వచ్చింది ఆ శబ్దం నిశ్శబ్దంలోకి పరిణామం చెందింది ఆభరణం నేను నీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని గుర్తుపట్టమని నీ లోపలు ఉన్నటువంటి శబ్దాన్ని గుర్తుపట్టమంట దీనికి రకరకాల పేర్లతోటి సాధనాలు ఏర్పడ్డాయి అనాహత నాదాన్ని గుర్తుపట్టమని షణ్ముఖీలో జ్ఞానేంద్రియాలన్నీ షణ్ముఖీ ముద్రలో మూసి కూర్చుంటే సింహనో ఓమ్మనో లోపల నాదం వినపడుతుందని ఇలా ఏవో చెప్తాం ఇవన్నీ ఒక నిశ్శబ్దం నుంచి ఉద్భవించిన అనేటటువంటి సూచన అక్కడ చేస్తారు కానీ నిశ్శబ్దము శబ్దమాతృక కాదు ఆకాశమే శబ్దమాతృకను కలిగి ఉంది యలు మాత్ర రహితం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే సూచన భగవద్గీతలో ఉంది అది బ్రహ్మమునకు సంబంధించిన సూచన అంటే ప్రంచ తన్మాత్రల యొక్క లక్షణం పనిచేస్తూ జీవంతో పని లేకుండా ఉన్నటువంటి స్థితిలో అపంచీకృత స్థితిలో బ్రహ్మమై ఉంది తత్వములుగా వచ్చేసింది ఆ తత్వములు మరింత ఆవరణలోకి దిగి వచ్చేస్తే పిండాండ మరి ఆవరణలోకి దిగి వచ్చేస్తే ఇంద్రియములు గోళకములు విషయములు టి పునః మనం గనక గుర్తించే రీతిగా ప్రయాణం చేస్తే అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేస్తే ఆవరణను నిరావరణం చేయడమే అంతర్ముఖ ప్రయాణం ఏమంటే ఎలా ఉన్నారు అని అడుగుతాం ఎవరైనా వస్తే బాగున్నామండి అంట ఏమిటి బాగోవడం అంటే ఏమంటే ఎలా ఉన్నారంటే ఆవరణను నిరావరణం చేయడం ఎంత దూరం వచ్చింది అని అర్థం ఆ ప్రశ్నకు అర్థం అది ఆవరణ లోబడి జీవితం నడుస్తుంది ఏ ఆవరణను నిరావరణం చేయగలిగావు చేయగలిగావు కాదు నిరావరణం అయింది నిరావరణం అవ్వడమే కానీ చేయడం కుదరదు చాలామంది ఏమంటుంటారంటే గురువుగారే మమ్మల్ని ఎట్టా కొట్టరింపజేయాలి గురువుగారు ఎట్టా కొట్ట ఈ చివరిని పట్టుకెళ్ళి ఆ చివర పడే చేయాలి అంటుంటారు ఈ పడే అనే పని జరిగే పని కాదు నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఆయన సహకరిస్తారు ఆశీర్వదిస్తారు సూచిస్తారు బోధిస్తారు వివేకం కలగజేస్తారు మేలు కొలుపుతారు అవబోధనిస్తారు చైతన్య రూపంలో నీలో ప్రవేశిస్తారు నిన్ను ఉత్థాన పరుస్తారు అంటే లేపుతారు మేలుకొలుపుతారు అందుకనే మెహర్బాబా అంటాడు నేను మేలుకొలుపుటకే వచ్చింది కానీ బోధించుటకు రాలేదంట అంటే బోధించడం ఆవరణలోకి కూడిన మేలు అనేది నిరావరణానికి సంబంధించినటువంటి సూచన కాబట్టి అవతార జ్ఞానపరమైన లక్షణం వచ్చినప్పుడల్లా ఈ ఉత్థానపరచడం మేలుకొలపడం అందుకే ఉత్థాన ఏకాదశి అంటారు శయన ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రాపరవశుడైనప్పుడు శయన ఏకాదశి లేచి మేలుకుంటే ఉత్థాన ఏకాదశి అని కూడా సగుణ రూపంలో ఆరాధిస్తున్నాం సరే అసలు విష్ణుమూర్తికి నిద్ర ఏమిటి మేలకు ఏమిటి అర్థం ఉంది అందులో ఏవైనా ఎందుకని అవన్నీ నిర్గుణ స్థితి కాబట్టి ఆవరణని నిరావరణం చేయడం అనేది కూడా ఆ కర్మ మార్గంలో సూచనగా అంతర్నిహితమై ఉంది ఎక్కడికక్కడ తెలుసుకోవాలన్నమాట ఆ ఆవరణ చేత ఎలా బంధించబడుతున్నావు దాని నుంచి నిన్ను విముక్తం చేయడం నిరావరణం చేయడం అనేది చెబుతూ చెబుతూ చెబుతూ ఆ నిరావరణ స్థితిని దృఢీకరిస్తూ ఆ నిశబ్ద స్థితి నిన్ను చేరుస్తాను ఇది గురుకృప आवरण निरावरणरा मौन व्याख्या प्रकटित पद ब्रह्मतत्व इधे अदे तेल अ संस्कृत काबी आवरण आकाशम నిరావరణము అచలమునుచు అనిరి మహాత్మల్ ఆ మహదహంకారము యొక్క పుట్టుక స్థానాన్ని తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ వచ్చేదే అనే లక్ష్యాన్ని స్వీకరించిన వాళ్ళు మహాత్ములు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళని చూడండి పెద్దవాళ్ళు ఏమంటారు ఎప్పుడు అలా వసపు వచ్చిన అరవడమేనా రసపెట్ట అని ఒకటి ఉంటున్నట్ట అలాగే చిన్నప్పుడు వచ అనేటటువంటిది పోస్తారు పిల్లలకి కంఠశుద్ధి స్వరశుద్ధి కొరకు ఆ వాళ్ళకేంటంటే బలం ఉంటుందన్నమాట స్వరంలో వాళ్ళు ఆ స్వర శుద్ధిని ఆ శబ్దశుద్ధిని ఉచ్చారణ దోషం లేకుండా పలకగలిగే శక్తిని కలిగి ఉన్నటువంటి వాడే ఆ ప్రేరణని పొందుతూ ఉంటాడు ఎలా అయితే బాహుబలం అన్నవాడే బాహువులు ఎప్పుడూ ఊపుతూ ఉంటాడో అట్లాగే ఈ స్వరపేటిక శుద్ధి కలిగినటువంటి వాళ్ళు సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు బాగా వాడుతుంటారు బాగా మాట్లాడేస్తూ ఉంటారు ఆపకుండా మాట్లాడే వాళ్ళు అందరినీ వసపెట్టాలంటూ ఉంటారు అందుకని ఇదంతా ప్రతిధ్వని ఇదంతా ఒక ఆవరణం మనసున లేనిది మాటకు రాదు అంటారు పెద్దలు నేను మాట్లాడేప్పుడు మాత్రం చాలా తీయగా మాట్లాడతానండి అంటే మనసులో ఉన్నదే మాట్లాడగలుగుతాం నేను మాట్లాడేది కఠినమే కానివ్వండి నాకు మనసులో ఏముండదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండూ ప్రతిధ్వనులే ఆ మనసే ఒక పెద్ద ప్రతిధ్వని ప్రతిబింబం ఆ చైతన్య ప్రకాశం యొక్క ప్రతిబింబం మనస్సు ఆ మనస్సు యొక్క ప్రతిధ్వని వాక్కు ఆ శబ్దాలన్నీ మనస్సులో ఉన్నాయి అందుకని శబ్ద తన్మాత్ర యొక్క లక్షణమైనటువంటి ఆకాశ పంచకంలో అంతఃకరణం ఉంటుంది జ్ఞాతస్థితిలో నిలకడ చెందితే వెనక్కి తీసుకుంటే ప్రవృత్తి నివృత్తి కనుక అయితే అప్పుడు ఆ నిశ్శబ్ద లక్షణం అలవాటు అందుకని మహనీయులైనటువంటి వాళ్ళు దేశికులైనటువంటి వాళ్ళు రాగానే కూర్చోబెట్టి ఏమి బోధలు చేపరు నిశ్శబ్ద లక్షణం ఎంత బాగా అలవడుతుందో చూస్తారు అలా ఎంత మేరకు ఉండగలుగుతావో అలా ఉండగలిగేటటువంటి సామర్థ్యం వచ్చేటట్టుగా చూస్తా అంటే గంటల తరబడి నిశ్శబ్దంగా నిరీక్షిస్తాం ఏ వ్యాపారం లేకుండా నిర్వ్యాపారము అని కూడా ఒక ప్రయోగం నిరవయవం నిర్వ్యాపారం నిరంజనం నిశ్శేషం నిర్లేపం నిర్గుణం ఈ ప్రయోగాలని అనుభూతి నిర్ణయంగా తెలియాలి ఈ లక్షణాలని అనుభూతి నిర్ణయంగా తెలియాలి చీకటి పోవాలి అంటే దీపం ఉండాలి ఎప్పుడూ కూడా దీపం లేకుండా చీకటిపోదు ఎందుకని జ్ఞానాంజన శరాకయ అని కూడా అంటారు గురుమూర్తి షరాక అంటే అణువు నిప్పు రవ్వ సిద్ధం చేసుకున్నా నిప్పు లేకపోతే దీపం వెలగదు అజ్ఞానం పోదు కాబట్టి అజ్ఞానం పోవాలి అంటే దీపం ఎట్లా వెలిగించాలో పాఠం చదివితే చీకటిపోదు దీపం వెలిగించాల్సిందే అలాగే శాస్త్రవచనాలని ఎన్నింటినీ వెళ్ళి వేసినా యథార్థ జ్ఞానం అదవద్దు యథార్థ జ్ఞానం ఈ లక్షణం అనుభూతి నిర్ణయం అయినప్పుడే అమనస్కం అవుతుంది లేకపోతే అమనస్కం అవ్వదు అందుకని సాంఖ్య విచారణే పరమగమ్యం సాంఖ్యదర్శనమే పరమగమ్యం అనేది అచల పరిపూర్ణ రాజయోగం ఒప్పుకోదు ప్రాథమిక విద్య అంటుంది తెలుసుకుంటే చాలండి నువ్వు ముక్తుడు అయిపోతావంటే ఒప్పుకో ఆ రీతిగా జీవించాలి తరించాలి అది తారకం తరించానని చెప్పాలి అంటే నీకు అనుభూతి నిర్ణయంలో ఈ నకార ప్రత్యయయంతో వాడబడిన లక్షణాలన్నీ నీకు అనుభూతమై ఉండాలి కాబట్టి సద్గురుమూర్తులను దేశికులను ఆశ్రయించినప్పుడు ఈ నకార ప్రత్యయయంతో వాడబడిన లక్షణాలు నీకు ఎన్ని అనుభూతి నిర్ణయం అయినయో చూసుకోవాలి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అవి అనుభూతి నిర్ణయం అవ్వడానికి ఎలా ఆయన సహాయాన్ని స్వీకరించాలో నీకు తెలిసి ఉండాలి ఆ రీతిగా వారిని పరిప్రశ్న చేయాలి తత్వదర్శులను ప్రశ్నించవలసినటువంటి పద్ధతి ఇది పరిప్రశ్న చేయవలసిన పద్ధతి ఇది అలా నిరహంకృతి నిరహంకారం అది కూడా నకాల ప్రత్యయంతో నాహం ఇది కూడా నకాల ప్రత్యయంతో ఉంది నిరావరణం ఆవరణరహితం ఈ సూచనని చాలా బలంగా పట్టుకోవలసినటువంటి అవసరం అచల మార్గ సాంప్రదాయంలో ఉన్నామన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి క్షణం నిరావరణంగా ఉండాలి అసలు క్షణము తోచని పద్ధతిగా నిరావరణంగా ఉండాలి మాత్రాస్పర్శ తోచనటువంటి పద్ధతిగా నిరావరణంగా అష్టప్రకృతి యొక్క ప్రభావాలను గుర్తించనటువంటి పద్ధతిగా నిరావరణంగా ఉండాలి సర్వసమర్థుడై ఉండి నిశ్శేషంగా ఉండాలి కర్మశేషం మిగలకుండా జ్ఞానశేషం కూడా మిగలకుండా అంటే దివ్యాహము యొక్క శేషం కూడా లేకుండా కర్మశేషమేమో జీవమునకు సంబంధించిన అహం జీవుడు దివ్యాహమునకు సంబంధించిన శివుడు పురాణాంతర్గతంగా చెప్పేటటువంటి లక్షణాలన్నీ సూక్ష్మానికి సంబంధించినటువంటి అంశాలు సంజ్ఞారోపకమైనటువంటి పద్ధతులు అవన్నీ మానవుడు కూడా ఉపాసనాధర్మంతో సిద్ధి దశలలో చేయగలుగుతాడు అవన్నీ మహిమలు ఎట్సెట్రా దర్శనములు కానీ సిద్ధులు కానీ అవన్నీ శివమునకు సంబంధించిన దివ్యాహము సూక్ష్మానికి సంబంధించిన అవన్నీ కూడా నిశ్శేషంగా పోవాలి అవన్నీ లేనివి కానివి పోనివి మాయా ఆభరణ ఘటాన్ని పగలేయాలి ఘట పట మఠ బిందు ఆకాశ కేవల ఆకాశ ఈ రీతిగా ఘటం పగలేస్తే పటంలోకి తేదాయి పటాన్ని పగలే మఠానికి మఠాన్ని పగలేస్తే పటంలోకి తెలియదు పటాన్ని పగలేస్తే బిందువులోకి చేరు బిందువును పగలేస్తే కే కేవలంలోకి చేరు కేవలాన్ని పగలేస్తే బయలే పగలేయటం అంటే ఈ పగలేయటం ఏంటంటే బొమ్మను పగలేసినట్టు పగలెయ్యాల అందుకే బొమ్మల పెళ్లిళ్ళు చేయటం బొమ్మల పందిర్లు వేయటం బొమ్మల పెళ్లిళ్ళు బొమ్మల ప్రదర్శన చేయటం ఇత్యాదులన్నీ ఆవరణ సంగతులు ఆవరణము నిరావరణమైంది పాత్రధారి లేడు సూత్రధారి లేడువాహనం కిమత్యేకం కిం వాప్యేకం ఇలా ప్రశ్నలు వస్తుంది ఉపనిషత్తు అంటే పరాన్ని సూచిస్తున్నాం ఏమిటి ఆవాహనం ఏమిటి సంకల్పం ఏమిటి సృష్టి ఏమిటి ఆవరణ ఏమిటి ప్రతిధ్వని ఏమిటి ప్రతిస్పందన ఏమిటి ప్రతిబింబం ఏమిటి వ్యవహారం ఏమిటి లయం అసలు ఏమిటి ఉనికి ఉనికి లేనిది సత్ అన్న ఉనికి లేనిది కాబట్టి సత్తు చిత్తు ఆనందంలో ఆనందం అంటే బ్లిస్ చిత్ అంటే నాలెడ్జ్ ఇక విజిడమ్ విజ్ఞానం అయితే జ్ఞానం అంటే నాలెడ్జ్ సత్ అంటే ఎగ్జిస్టెన్స్ ఉనికి నిరావరణం సద్రహితం వస్తుమద్రహితం ఈ రీతిగా ఉన్న బయలుస్థితి అని దృఢీకరించబడ్డాడు ఆవరణము ఆకాశము నిరావరణము అచలమనుసు అనిరి మహాత్ముల్ ఆవరణము గలిగినది ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఈ రెంటిని వేరని కనుక్కోరా ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవల మాట లేదని తెలుసుకోరా ఈ రంటినీ వేరని కనుక్కోరా హరి ఓ శ్రీగురుభ్యో నమరి ఓ నమద ఓ ఓ ఓ నా దం ఓర్ణ ఓద్యూర్ణస్ ఓర్ణమాదాయ ఓ సహనా సహనోనక్ సహ వీర్యం కరవాహితమస్త మా విశ్వేషావహై శాంత శాంతి శా స్వరు నిజగురు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ